సో ఇది ఎందుకు చెప్పానంటే చూడండి ఎవడైతే నేను భర్తను అని అలా దిగుసుకుపోయి ఉంటాడో అంటే ఒక టైటిల్కి ఒక అనాత్మ యొక్క అధ్యాసకి అధ్యాసంగా సుప్రీం పొజిషన్ దానికి ఫిక్స్ అయిపోయి ఉంటాడు వాడికి ఆ ఆత్మ ఎంత దూరంగా ఉంటుందో చెప్పమంటారా కోటి కోటి కోటి మైళ్ళ దూరంలో ఉంటుంది కానీ ఎవడైతే ఈ వాక్యార్థాలన్నీ కూడా కల్పితములు నామరూపములు మిథ్యా వాటిల్లో ఏమీ సత్యము లేదు అని తెలుసుకుని నిధులు పెట్టేస్తాడో వాడికి ఆ సత్యదాత్మ ఎంత దగ్గరగా ఉంటుందో చెప్పమంటారా సచిదాత్మ ఈ టేబుల్ కంటే దగ్గరగా ఉంటుంది ఈ డ్రెస్ కంటే దగ్గరగా ఉంటుంది ఈ స్కిన్ కంటే దగ్గరగా ఉంటుంది ఈ హార్ట్ కంటే దగ్గరగా ఉంటుంది మనస్సు కంటే దగ్గరగా ఉంటుంది బుద్ధి కంటే దగ్గరగా ఉంటుంది అహం కంటే దగ్గరగా ఉంటుంది ఎంత దగ్గరగా ఉంటుందంటే అదే తాను తానే అది ఐడెంటిఫికేషన్ అది ఆత్మంతూపన శక్తుల ఆత్మ గురించి చెప్తావు తద్దు ఈ ఆత్మ గురించి చూసారా చాలా దూరంగా ఉంది ఒక ఆయన అన్నారు ఆత్మ అంటే నేను కాదయా వాళ్ళ ఆత్మ అంటే నేను దోపించి ఆత్మ అంటే విష్ణువు అంటే ఆత్మ అంటే విష్ణువా విష్ణువు ఆత్మ అండం వేరు ఆత్మ అంటే లిటరల్ మీనింగే విష్ణువా ఏమన్నమాట ఇది ఆత్మ అంటే విష్ణువు అనేది అనే అర్థం అహం ఆత్మ అన్నాడంటే అర్థం నేను విష్ణువును అని అర్థం అయితే విష్ణు ఎక్కడ ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు వైకుంఠం ఎక్కడ ఉంటుంది స్వర్గలోకం ఉంటుంది ఎత్తికల్ మోడల్ మోడతా సరే ఇక్కడ మనం భూలోకం ఇలా బలబరువుగా భూలోకం ఉంది కదా దీన్ని తగితే పాత లోకం వస్తుంది ఎక్కడికి తగుతారండి సో సో ఎత్తికల్ మోడలో ఇలా వైకి వెళ్తే స్వర్గలోకం ఉంటుంది ఇంకాపైకి వెళ్తే బ్రహ్మలోకం బ్రహ్మదేవుని యొక్క లోకం ఉంటుంది ఇంకాపైకి వెళ్తే గోలోకం వస్తుంది ఇంకాపైకి వెళ్తే కైలాసం కూడా వచ్చి రావచ్చు భవిష్యత్ కైలాసం అంత పైకి ఉండకపోవచ్చు అంత జరగకుండొచ్చు ఆ పైన ఇంకా వెళ్తే వైకుంఠము అంటే ఇప్పుడు ఇప్పుడు ఆత్మ ఎక్కడుందండి అబ్బో తద్దు తెలుసుకుంటే ఎవరు తెలుసుకోవడం ఆత్మంటే విష్ణువే ట్రూ ఆ విష్ణువు నేనే ఆ వైకుంఠము నా హృదయము హృదయానికే వైకుంఠం అని పేరు అని తెలుసుకుంటే తదు అంతికే తద్ తద్వంతికే అదియే చాలా దగ్గరగా ఉన్నది తదు సర్వస్యా బాహ్యత అంతరత అని మంత్రం ఏదో ఉంది సో తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత ఈ సర్వమునకు లోపల ఏముందండి అదే ఆత్మగలం ఈ సర్వమునకు బయట ఏముందండి అదే ఆత్మ ఈ హాలుకు లోపల ఏముందండి ఆకాశము హాలుకు బయటేముంది ఆకాశం భూగోళానికి లోపలేముంది ఆకాశం భూగోళానికి బయటే ఉంది ఆకాశం ఈ నా పాకెట్ లోపలేముంది ఆకాశం ఉంది పాకెట్ బయట ఏ ఉంది ఆకాశం ఆత్మా ఆకాశమే ఉంచిది కనుక ఆ ఆత్మ నేనే అందాము భక్ష్యకారులు అహమితి అహమాత్మా ప్రత్యగా ఆత్మ అంటే ప్రత్యగాత్మ ఇందాక చెప్పారు వెనక్కి వెళ్ళాలి గుడాకేశ గుడాకాద్రా తుడాకేశ్ర ఇ ధనక గు అని ఒక రకంగా విడదీస్తే గు అంటే దట్టని సంస్కృతం తెలుగు కాదు అయితే సంస్కృతంలో గుడ అని హ్రస్వం గుడ అంటే బెల్లం అని అర్థం అది కాదు గుడ దీర్ఘం దత్తని కేశవులు గడవ ఇప్పుడు జుట్టు దత్తంగా ఉంటే అది శోభ ఇప్పుడు వీరికి నలభై యాభై వచ్చేప్పుడు ఏమవుతుంది ఎక్కడ పెట్టచ్చు ఇలాగైతే ఒకటి నాలుగు ఐదు పదహారు కొద్ది మొత్తం అంతా ఎక్కడ పెట్టి రెండు వందల అరవై ఐదు ఎంట్రుకలు ఉన్నాయి కానీ ఎక్కడ పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఏమి ఉండదు ఎవరో అడిగారు స్వామిజీని వాళ్ళని మెత్తి కప్పుతాడో ఏతారు మీకు తెలియదులే దానికి రీజన్స్ ఉన్నాయి అంటే చాలా ఉదయం ఉంటారు ఏమిటి సమీజన్ రేజన్ పోనీ అలాగే అనుకో ఎండలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కాస్మెటిక్ రీజన్స్ రికవరీ సో వాట్ ఎవర్ సో ఇదంతా కూడా ఖాళీ దో నథింగ్ ఎన్నో క్లేషములు ఏమి ఉండవు దీనికి ఇప్పుడు ఇండియాలో కూడా బాగా పాపులర్ అయిపోంది మధ్యకాలంలో కాస్త దానికి ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ హార్ట్ ఇంప్లాంటేషన్ లివర్ ఇంప్లాంటేషను బోన్స్ ఇంప్లాంటేషను ఇవన్నీ అవి ఇప్పుడు హెయిర్ ఇంప్లాంటేషన్ హెయిర్ ఇంప్లాంట్ చేస్తా హెయిర్ లైన్ అని ఉంటుంది వీడి హెయిర్ లైన్ ఎలా ఉంటుంది ఇక్కడ కొంత హెయిర్ ఉంటుంది అలా లోతు కంటే వెళ్ళిపోయి అక్కడ ఇక్కడికి వచ్చి వెళ్ళి ఇక్కడికి ఒక ఫీసర్ వచ్చి వెళ్ళి అలా లోతు కంటే హెయిర్ లైన్ వాడు ఇంట్లాంటి చేస్తే ఇలా ఇది ఇది హెయిర్ కొత్త హెయిర్ అలా ఇంట్లాంటివి చేస్తారు ఇంట్లాంటి చేయడంలో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కాదు చిక్కుగా ఇంట్లాంటివి చేస్తారు అంటే అది కూడా సౌందర్యమైన జనుడు అనుకుంటారు ఇప్పుడు అనుకోవడమే కాదు అర్జునుడి కాలంలో కూడా అనుకుంటాం చూడండి అర్జునుడు అతని జుట్టు ఎంత దత్తమైన జుట్టు ఎంత దత్తని జుట్టు కలిగి ఉన్నాడో అని బుడాకేశ రాముణ్ణి కూడా అలాగే వర్ణించాడు వర్ణి మహాశివుడు కాకపక్షధరం అని వర్ణించాడు అంటే రాముడి జుట్టు బాగా దత్తంగా ఉండడమే కాకుండా జనపాలు జనపాలు అంటే ఇలా వెనక్కి వెళ్ళి అక్కడ ఇలా రింగులు తిరుగుతుంది అన్నమాట అలాగంటి జుట్టు కలిగి ఉంటాడు అని రాముణ్ణి కృష్ణుణ్ణి అలా వర్ణించాడు కేశవ అంటే అర్థం అదే కృష్ణుణ్ణి అర్జునుడు కేశవాన్ని సంబోధిస్తాడు దానికి అర్థం ఏంటంటే అందమైన జుట్టు కలవాల గుడా కేశ కూడా అదే అలా వర్ణించండి తప్పే ఉంది వాళ్ళు రాజపుత్రులు కదా అంటే క్షత్రియులు సౌందర్యమే ప్రధానంగా ఉన్న సందర్భాలు కాబట్టి ఇప్పుడు ద్రౌపది స్వయంవరానికి వెళ్తున్నాడంటే బతకలు వేసుకుని ద్రౌపది స్వయంవరానికి వెళ్తే ఆవిడ వివాహం చేసుకుంటున్నా చూసుకోరు మంచి అందమైన జుట్టు తింటేనే ఆవిడ నెలలో మాల వేసుకుంది అది కూడా అవసరం ధనుసు ఒక్కటే కాదు దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి ఘనకేశుట్టు గలవాడా అని అర్థం కానీ అది ఇది వా శంకరులు రెండో ప్లేస్లో పెట్టారు ఆ అర్థాన్ని ముందు మీకు తీసుకోండి కానీ వేదాంత దృష్టితో చూస్తే జిత నిద్ర ఇచ్చర్థ గు అంటే నిద్ర నిద్రని జీసినవాడు అని అంట అంటే చూడండి నిద్రపోవాలి నిద్రని పూర్తిగా మానేయకూడదు కానీ క్లాసులో నిద్రపోకూడదు క్లాసు నిద్రపోయేదనుకోలేదు చాలా ఒకసారి నేను మ్యాథమెటిక్స్ క్లాసు నిద్రపోయాను క్లాస్ అయిపోయింది క్లాస్ అయ్యాక తేలివచ్చు సరే బయటకు వెళ్ళిపోతాం మాస్టర్ ప్రొఫెసర్ గారు అన్నారు అబాయ్ బాగా ఉదరబడుతున్నాడు అండి నేను ఐ యామ్ వెరీ వెరీ సారీ అండి ఐ ఫీల్ వెరీ బిగ్ రిగ్రెట్ ఇంగట మనిసి క్లాస్ కు పోవట్కినను వల్లి వేరు దాని కవర్ చేసుకోడానికి చాలా కష్టపడాలి అన్న సో హి సెడ్ ఫర్ ఆల్ ది జాత్ర కవర్ చేసుకోని కాపా ఆయన హి షోడ్ గుడ్ విల్ ఓన్లీ బట్ ది పాయింట్ ఇస్ దట్ ఇస్ నాట్ ది టైం టు స్లీప్ అలా ఎందుకు ఐంది రాత్రి కొంచెం లేటుగా పడుకోవడం వల్ల వచ్చింది సమస్య కాబట్టి అలా ఉండకూడదు నిద్ర మీద మన మన యొక్క అధికారం ఉండాలి నేను నిద్రపోయే టైంలో నిద్రపోవాలి తెలివిగా ఉండే టైంలో తెలివిగా ఉండాలి ఆ అధికారం మనకు ఉండాలి అది మామూలుగా సింపుల్ టై సింపుల్ లైఫ్లో ఒక ప్రధానమైన అంశం ఆ అర్థం తీసుకోవచ్చు అయితే ఆ అర్థం కూడా మనకి కంప్లీట్ కాదు ఇంకొంచెం లోతుగా వెళ్తే నిద్రకి డిఫినేషన్ ఉంది నిద్రా తత్వ మజానత సో అన్యథా గ్రహణం స్వప్న నిద్రా తత్వ మజానత అక్కడ ఉన్నది ఒకటి మీరు ఊహించేది మరొకటి అయితే దానికి స్వప్నము అని పేరు స్వప్నము అని పేరు డ్రీమ్ నువ్వు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి యు ఆర్ వాచింగ్ ద మూవీ వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్ సినిమాని చూచుతా అనే ఎక్స్పీరియన్స్ ఉంది కదా వాట్ ఈజీ అది ఏమిటది అంటే వేదాంతుల యొక్క దృష్టిలో అది స్వప్నము ఎందుకంటే ఈ నాయకుడు ప్రతి నాయకుడు కళానాయకుడు ఈ శృంగారము కరుణము రౌద్రము భయానకము ఇవన్నీ ఉన్నాయండి అక్కడ ఈ కలబడి వాళ్ళందరూ అక్కడ ఉన్నారా ఎవ్వళ్ళు లేరు అక్కడ ఏదీ లేదు మీరు ఏది చూస్తున్నారో అది ఏది అక్కడ లేదు ఆ తెర మీద తెర మీద ఏది ఉందో అది మీరు చూడనేట లేదు ఉన్నది చూడరు లేనిది చూస్తారు ఉన్నట్టుగా చూస్తారు అంటే అని చెప్పనే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కు పేరు ఉంది డ్రీమ్ మర్చన్స్ అంటే ఆర్సర్ హైలీ ఒక పుస్తకం నవల డ్రీమ్ మర్చెన్స్ అని పుస్తకం దేవు అది ఎవరు అంటే ఈ సినిమాలు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు డ్రీమ్ మర్చెంట్స్ మీకు సినిమాకి వెళ్ళినప్పుడు నిర్మాత వస్తుంది కదా ఆ ఘటన ఎవడో ఉంటాడు కదా ఈజ్ ది మర్చెంట్స్ వ్యాపారస్తుడు అతను ఇచ్చేటువంటి సామాగ్రి ఏమిటి మనకి ఏది అమ్ముతున్నాడు అతను ఒక డ్రీముని మనకి వ్యాపారంగా ఇస్తున్నాడు సో అది స్వప్నము అక్కడ ఉన్నది ఒకటి మీరు చూసేది ఇంకొకటి దానికి స్వప్నము అని అక్కడ ఉన్నది మీరు అసలే చూడకపోతే దానికి నిద్ర నిద్రా సత్వమజామత ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి మీరు తెలుసుకోలేకపోతే అది నిద్ర అనాత్మను ఆత్మగా భనిస్తే అది స్వప్నం కాబట్టి ఇక్కడ అజ్ఞానము అజ్ఞానమే నిద్ర అజ్ఞానము నిద్రను జయించిన హే అర్జున అని సర్వూతాశయ స్థిత సర్వాం భూతానా ఆశయే అంతర్హృ స్థిత సకల ప్రాణుల యొక్క లోపల హృదయమునందు నిలిచి ఉండువాడు స్థిత అంటే దృఢముగా కదలకుండా చలనము లేకుండా నిలిచి ఉండువాడు మనస్సు కాదు మనస్సు స్థిత కాదు మనస్సేది చలహ ఇంద్రియములు చలహ దేహము చలహ అహంకారము చలహ మరి స్థిత ఏమిటండి ఆ దృక్ సాక్షి చైతన్యమేది కలతో అది స్థిత ప్రతి ప్రాణి హృదయంలో స్థిత కూటస్థ చైతన్యము అంటారు అంటే ఇమ్మొబల్ అది అది స్థిత అది ఏ ఆత్మ అంటే చూడండి పేరు వేరుగా ఉంటుంది ఆభరణాలు ఆభరణాలు మాకు బాగా అలవాటు అయ్యిన ప్రశ్నాం మీరు ఆభరణాల షాపుకి వెళ్తే ఈ మధ్యన మద్రాసులో నేను ఎక్కడో చదివాను మద్రాసులో జూవెలర్ ఎక్స్పో పెట్టాను ఎక్స్పో ఎక్స్పో అని సో జ్యూవెలర్స్ ఎక్స్పో అంటే ప్రపంచంలో ఉండే జ్యువెలర్స్ షాపు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పెద్ద మాల్లో ఇంకా జ్యువెల్స్ తప్పించే ఉండవు ఆభరణాలు తప్పించే ఉండవు అది జ్యూవెల్స్ ఎక్స్పోర్ట్ అప్పుడు దాన్ని మామూలుగా వార్తల్లో కూడా తీసుకూపించారు వెళ్ళగల్లో ఆభరణాల షాపు వాళ్ళు మనకు చెందిన బ్రదర్సు ముసద్దిలాల్ జ్యువెలర్సు తర్వాత జాయిస్ అంకా జ్యువెలర్సు ఈ రకంగా ఈ మొత్తం జ్ఞాని అంతా అక్కడ వేసి వాళ్ళ వర్ష జీవిత ప్రదర్శించారు కొన్ని వేలు వేలు వేలు లక్షలు ఈ ఆభరణములన్నింటిలో పేర్లు వేరు వేరుగా ఉంటాయి నామములు వేరుగా ఉంటాయి ఆకారములు వేరుగా ఉంటాయి ఉపయోగాలు వేరుగా ఉంటాయి ఒకటి నెలబెట్టిన ఒక మెచ్చి పెట్టుకుని ఉంటుంది ఉపయోగాలు వేరుగా ఉంటాయి కొలతలు వేరుగా ఉంటాయి బరువులు వేరుగా ఉంటాయి కానీ బంగారం ఒక్కటే అదేవిధంగా చక్కటి దృష్టాన్ని అదేవిధంగా సకల ప్రాణులు ప్రాణులు వేరు పెడుతూ ఉంటారు కానీ వాళ్ళ హృదయంలో ఒకే ఆత్మ ఉంటుంది అహమాత్మా ప్రత్యాత్మా నిజం చేయ ఎందుకు చెప్తున్నట్టు శ్రీకృష్ణుని మాట ఎందుకు చెప్తున్నట్టు ఇదేదైనా న్యూస్ ఐటమ్స్ మీరు చెప్తున్నాడా న్యూస్ ఐటమ్ అంటే వింటాము తెలుసుకుంటాము మీరు పెట్టాము అందుకోసం చెప్తున్నాడా కాదు సో ఇది ఎందుకోసం చెప్తున్నాడంటే ప్రతిదినము ధ్యేయ మీరు ధ్యానం చేయాలి అందుకోసం నిద్రలు రతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం నిద్రలేసుకొని ఇదిగో ఈ చైతన్యము ఈ చైతన్యములో ఇంతవరకు అభావము ఏమీ లేకుండుట అనేదాన్ని అనుభవం వచ్చింది ఆనందము అజ్ఞానము అనుభవం ఏమీ తెలియలేదు ఏమీ లేదు హాయిగా నిద్రపోయాను అది కదా అనుభవానికి వచ్చింది కాబట్టి ఏమీ లేకపోవడం ఏమీ తెలియకపోవడం ఏమున్నది అబ్బా ఎంత మధురంగా ఉంది ఆ ధ్వని పరమేశ్వరుడు ఎంత దయా సముద్రుడు ఎంతో ఆనందం చూసింది నాకు చాలా బాగుంది ఆ ధ్వని ఈ ఈ సిటీ ధ్వనుల్లో ఏమీ కారు హార్న్స్ ఇవిని విని అది ఒక్కసారి ఎంత గంభీరంగా ఉందో చూడండి యొక్క ఘింకారం ఇవ్వలే కాళిదాసు ధ్వనిని ఎంతో అద్భుతంగా ఉండించండి ఆ సాధస్య ప్రథమ మేఘమాశ్లిష్ట సాను వప్రక్రీడా పరిణత గజ ప్రక్షణీ అని మేఘాన్ని వర్ణించాను అస్తూ సో సో సకల మీ నిద్రలేస్తోనే ఆ చైత ఆ యోగి తెలుస్తోంది నిద్రలేచాను ఇంతవరకు ఏమీ తెలియకపోవడం తెలిసింది ఆనందం యొక్క అనుభవం తెలిసింది ఇప్పుడు జగత్తు యొక్క అనుభవం దాబోతోంది ఈ దేహము ఇంద్రియములు సకల జగత్తు శబ్దస్పర్శ ఇత్యాదులన్నీ కూడా అనుభవానికి రాబోతున్నాయి వీటినన్నిటినీ ప్రకాశింపజేసే ఆ చైతన్యము అది దానిని ఒక్కసారి భావన చేయుట దాన్నే ధ్యానం చేయుట ఎలా ధ్యానం చేస్తారు అది నేనే అన్నట్టుగానే ధ్యానం చేస్తారు ఇంకా వేరే ధ్యానం ఏదో నేనే అని కూడా అలా చైతన్య రూపంగా కొంచెం చేసిన ఇందుక ఆ సో అలాగా కొంచెం మరి వేదాంతం కదా వేదాంతం అంటే అలాగ ఒక పుసరం నామరూపాలకు అతీతంగా పోవడం అభ్యాసం చేయాలి ఎప్పటికీ వద్ద సమానం నామరూపాలే కాదు కొంచెం ఒక పైకి కూడా వెళ్ళడం అభ్యాసం చేయాలి సో అలాగా ఆ విధంగా ధ్యానం చేయాలి అందుకోసం చెప్తున్నాడు ఆయన విభూతి కింద తదశక్తేన చుట్టరేసు కొంతమంది ఉంటారు ఇది మా వల్ల కాదు అంటారు కాదు ఎఫెక్ట్ చేయడం హృదయంలో ఆత్మరూపంగా అంటే అర్థం అది ఎలాగండి అలా ఎందుకు అంటున్నాడు అంటే ఏం చెప్తాం ఆ సంస్కారం అలా ఉంటుంది పీపుల్ ఏం చేస్తారంటే ఇంకా స్టేట్ చేయబడతారు ఎవరి దగ్గర వెళ్తారు వెళ్ళి వారికి చెప్తారు ఈ క్లీన్ స్లేప్ తోటి వెళ్తారు వెళ్ళి ఇదిగో నేను వచ్చాను ఖాళీ పలకలాగా వచ్చాము నువ్వు రాసేసేవి అని వాడికి సరెండర్ అవుతాడు వాడేమో పిచ్చి పిచ్చి రాత్రులు రాసేసుకో అనిపిస్తాడు ఇలా తెచ్చుకొస్తాడు తెచ్చుకొచ్చి దాని గురించి గొప్పగా చెప్తా ఉంటాం మా గురువు ఆయన నిద్రలో ఆయన రాత్రి కూడా ధ్యానం చేసేస్తూ ఉంటారు అని చెప్తారు సరే మీ గురువు కూడా ధ్యానం చేశారు నువ్వేం చేస్తున్నావు అది ముఖ్యంగా గురువుగారు ధ్యానం చేస్తే ఏమైనట్టు వీడేం చేస్తున్నాడు ముఖ్యంగా మా గురువు గారికి మూడేళ్ల క్రితం ఆత్మజ్ఞానం కలిగింది సరిపోతే ఆయన కలిగింది మూడేళ్ల క్రితం నీ మాట ఏంటి వీడికి ఏం జరిగిందో తీసుకోవాలి అది మా గురువు గారికి మహిమలు ఉన్నాయి పోనీ ఆయనకి మహిమలు ఉన్నాయి నీ మాట ఏమిటి ఎంతసేపు గురువు గారి మహిమల గురించి చెప్పి నన్ను కూడా గురువు గారికి శిష్యులు చేసిద్దామని కన్వర్ట్ చేసిద్దామని గోలే తప్ప తాను ఏం తెలుసు పీపుల్ క్రేసి ఏదో నో వాట్ ట్ దే వాంట్ ఆల్సో క్రేసి ఎనివే సో కాబట్టి ఆత్మరూపంగా కొద్దిసేపు సంకల్పాలన్నీ నిలిచిపెట్టి అలా శుద్ధ చైతన్య రూపంగా ధ్యానంలో నిలిచి ఉండరా అంటే అది నా వల్ల కాదు అంటే అది కాదు నా మనస్సు నిలబడుతుంది మనస్సుతో నువ్వు బాధపడతావు మనస్సు గురించి ఎంత చేసు నా మనస్సు నిలబడకపోయినా పర్వాలేదు నేను ఆత్మరూపంగా నిలిచి ఉంటాను రైట్ అయితే అది మీరు ఆత్మస్వరూపాన్ని గురించి విని విని విని వాటి ది ప్రాబ్లం అని మీకు అనిపించవచ్చు విచ్ ఈస్ గ్రేట్ వండర్బుల్ గాడ్ బ్లస్ యూ నాకు అనిపిస్తుంది వాటి ది ప్రాబ్లం వై ఎనీ షుడ్ హ్యావ్ ఏ ప్రాబ్లం అని అనిపిస్తుంది దట్ ఈస్ గ్రేట్ కానీ పీపుల్ ఆర్ హ్యాంగ్ ప్రాబ్లం వాడు ఏమంటాడు నాకు ఏదైనా మంత్రం చెప్పు లేకపోతే ఏదైనా రూపం చెప్పు అంటాడు రూపం సో ఎంతసేపటికి రూపం ఉంటాడు తప్ప ఏమండి ఇప్పుడు ఇప్పుడు మన జిల్లాలో హనుమంతులు అందరు హనుమంతుల కంటే అంతకంటే పెద్ద హనుమంతుల్ని మనం కట్టాలి అని మొదలు పెడతాం వాటిని ఆత్మస్వరూపం ధ్యానం చేయండి వాడు ఏం ధ్యానం చేస్తుంది ఆ సంస్కారం ఎలా ఉంది చూస్తారో ఆ వ్యాలు చూసి ఇస్తాను ఆ డిస్టిక్లో ఎన్ని హనుమంతుల విగ్రహాలు ఉన్నాయో లిస్ట్ చేసుకున్నాం వాటిలో కల్లా టాప్ లిస్ట్ ఎక్కువ ఉండదు ఏదో అవి 160 adugu ni ante adhisthare valan 160 adugu pettali ani cancelate chesi aa ah, hanuman tonu vetti thangedo avigedo adi chesi vadu astra roopam leda janam cheyindhi vadu computer inga unnavadu he wants to prove that he is hanuman is a wangardan somebody says hanuman దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఎవలనో విమర్శించటముందు నాకు తాత్పర్యం కాదు నాకు నా తాత్పర్యం ఏమంటే ఈ విధంగా నామరూపాలకి కట్టుబడిపోయి ఉంటారు నామరూపాలు దాటి అడుగు బయటికి పెట్టలే అలా నామరూపాలకే కట్టుబడిపోయి ఉంటారు వాళ్ళు అశుద్ధమైన ఆత్మతత్వాన్ని హృదయంలో ధ్యానం చేయడానికి చేయాలి వాడు శ్రీకృష్ణుడు గోలోకంలోనే ఉంటాడు ఇది చుట్టుముట్ట ఎక్కడ ఉండడు గాడ్ ఇన్ హేడన్ గాడ్ ఈజ్ నాట్ లోకల్ గాడ్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ హేడన్ లోకల్ గా మనందరం ఉంటాం ఈ పొలిటికల్ లీడర్లు వీళ్ళు నాయకులు ఉప ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి తప్ప దేవుడు అంటే హేడన్ శ్రీకృష్ణుడు అంటే గోలోకం విష్ణు అంటే వైకుంఠం వాటిని ఆత్మరూపంగా నువ్వు ధ్యానం చేయరా అని అన్నాడు అనుకోండి వాడెవరు ఇక్కడ ఆత్మే ఉంది ఇక్కడ ఇక్కడ పాపి పాపోహం పాప కర్మ హం ఉంది ఇక్కడ అండ్ ఏం ధ్యానం చేస్తాడు సింగు ఆ రకంగా జనులు చాలా దురదృష్టకరమైన పరిస్థితి అజ్ఞానం యొక్క పరాకాష్ఠలో ఉంటారు వాడు ఆత్మరూపంగా ఈశ్వరుని ధ్యానం చేయలేరు వాళ్ళకి వర్కౌట్ కాదు మరి వాళ్ళని ఏం చేయాలి విలుపెట్టేసేయాలా విలుపెట్టేయో దేవులు కమ్ లేవన్ చివరి దేవులు కమ్ లేదు ప్రస్తుతానికి మనకు ఆత్మరూపంగా ధ్యానం చేసి శక్తి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా అనేకములైన విభూతులు రాబోతున్నాయి రాబోయే విభూతులు ఉన్నాయి ఉత్తర వేసి భావం వేస్తూ సూర్యుడని చెప్పబోతున్నాడు నక్షత్రములలో చంద్రుడని ఈ రకంగా కొంచెం కాంక్రీట్గా ఉండేవి ఒక నామము రూపము గలవి వీడికి బయట ఉండేవి వీడిలా కళ్ళు ఫేరికాల్చుడానికి వీలుగా ఉండేవి ఇలా ఫోటో క్లిక్ చేసి ఇలా చూసుకోవడానికి వీలుగా ఉండేవి అది కావాలి వీడికి ఫోటో క్లిక్ ఏ ఇచ్చి ఇచ్చి వెళ్ళో సో ఎన్ని ఫోటోలు క్లిక్ చేస్తారో ఎప్పుడు చూస్తారు ఎవరు చూస్తారు అమెరికాలో నేను అమెరికాలో శీతకాలం మెయిన్ డోరం కూడా వెళ్ళారు గరాజులోకి వెళ్తారు శీతకాలం ఎందుకంటే ఈ కారు వెళ్ళి గరాజులో అవుతుంది శీతకాలం బయట మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంటుంది మెయిన్ డోర్లు తెరవడానికి ఉండవు ఈ కారు గరాజు లోపలికి ఆ గరాజు డోర్ మూసొస్తాం ఇంత కూడా పెన్సిల్వేనియా కెనడా అక్కడ పరిస్థితి గరాజు డోర్ మూత పడిపోతుంది కారు మీరు గరాజు లోపల ఉంటారు కారులో ఆ గరాజుకు ఒక చిన్న డోర్ ఉంటుంది ఆ డోర్ నుంచి నేను ఒంటిలోకి వెళ్తాను ఒంటిలోంచి హాల్లోకి దట్ ఈజ్ ది సిస్టమ్ స్వామీజీ కూడా అదే సిస్టమ్ అయితే స్వామీజీ ఫ్రీజ్ అయిపోతాడు మైనస్ థర్టీ డిగ్రీస్ అదివే ఆ గరాజు నుంచి వెళ్తూ వెళ్తున్నాను నేను ఆ పక్కనే ఇంత ఎత్తు ఏవో పుస్తకాలు అన్నీ ఉన్నాయి నేను అదే పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి కానీ ఇలా గరాజులో ఇలా కాళ్ళు చెప్పులు విడిచిపెట్టి చోట పెట్టారు ఎందుకంటే ఇవన్నీ ఇన్ని పుస్తకాలు కావయి ఆల్బమ్లు ఏమి ఆల్బమ్లు ఏం ఆల్బమ్లుండే ఫోటో ఆల్బమ్లే ఏమిటి గోడకు అలా పెట్టి అలా ఇవి చెప్తున్నాయి ఇవన్నీ ఆల్బమ్ అంటే ఇంకా వాటిని చూసి ఇవాడు చూసి ఓతికే వాడికి లేదు అవి ఇంట్లో పెట్టుకునే చోటు కూడా లేక తీసుకుంటే డెరాజ్ లో పడేస్తారు అది గరాజ్ స్టే ఉంటున్నాయి ఎవడూ కొనడు ఇండియాలో అయితే ఎవడైనా ఉంటాడేమో కానీ అక్కడ ఎవడూ కొనం ఆఖరికి అది వేస్ట్ వేస్ట్ లో కాబట్టి నామరూప దృష్టి నామరూపాలే ఎప్పటికీ నామరూపాలు సో ఉపన్యాసానికి ఎంత ఉపన్యాసం ఏంటంటే నామరూపములక తీతమైన ఆత్మ అది ఎంటన్నారు ఉపన్యాసం ఉపన్యాసం అదేనన్నా స్వామిజీ ఒక్కసారి కదలకుండా అలా నిలపడండి అది పక్కన నిలబడి ఫోటో ఒకటి తీసుకోం చెప్తాం సరే కానీ సో కాబట్టి ఎప్పుడైతే మనస్సు నామరూపాలకి కట్టుబడిపోయి ఉంటుందో ఆ మనస్సులో ఆ మనస్సు అడ్డుపడిపోతుంది వాళ్ళని ఆత్మస్వరూపంలోకి వెళ్ళనివ్వడో నువ్వు ఎలా ఉపడవ చూస్తానని బోడ అక్కడే ఉంటుంది ఆత్మ అయినా కప్పుబడిపోయి ఉంటుంది అటువంటి సందర్భంలో చెప్పబోయే భావల మూలం ధ్యానం అన్నిటికంటే ఉత్తమోత్తమైన విభూతి ఆత్మ ఉత్తమోత్తమైన ధ్యానము ఆత్మధ్యానము ఆత్మధ్యానం అంటే ఏంటండి అధ్యానమేవ ఆత్మధ్యానము అంటే ఇతరము దేని చింతించకుండా ధ్యానము చేయకుండా ఉండుతే ఆత్మజ్ఞానం మీరు ఇతరము దేనిని ధ్యానం చేయలేదనుకోండి ఇప్పుడు ఇంకేం నిధులు ఉంటుంది ఆత్మయే నిధులుంటుంది చింత శ స్మాత్ అహమేవా ఆదిర్భూతానా తర్వాత దాంట్లోకి వచ్చాం సరే కాబట్టి అది మొదటి విభూతయింది కాబట్టి ఎవడైనా ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకపోతే ఇంకో రకంగా ఈశ్వరుణ్ణి భావన చేయవచ్చు ఇలా మీరు మొత్తానికి ఈశ్వరుణ్ణి భావన చేయాలి నేను భావన చేసినా పర్వాలేదు ఈశ్వరుణ్ణే భావన చేయాలి ఈ అధ్యాయం వచ్చింది సో మచ్చిత్త అంటే ఈశ్వరుని ఎందు చిత్తము సమర్పితమై ఉండాలి అది ఎలాగా ఆత్మరూపంగా ఈశ్వరుని ధ్యానం చేస్తే చిత్తము సమర్పితమే అయినది అది మాకు చేత కాదు అంటే ఇతర రూపముల ఇతర భావముల మీరు చింతన చేయవచ్చు లేదా ఇంకో రకంగా కూడా మీరు చింతన చేయవచ్చు అది ఎలాగంటే ఆది అంతము మధ్యము అది మధ్యము అంతము సకల ప్రాణులకు ఈశ్వరులే ఇది ఒకటి మీరు డైరెక్ట్గా గమనించాలి ఇప్పుడు కూడా పౌరాణిక దృష్టి దార్శనిక దృష్టి అని రెండు దృష్టి కొంచెం భిన్నంగా ఉంటుంది కొంచెం లోవర్ లెవెల్లో ఉంటుంది దార్శనిక దృష్టి ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మీరు ఉదాహరణ గురితో చూడండి నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎవరన్నా ఒక యంగ్ లేడీని అడిగి చూడండి నేను ఎక్కడ చుట్టూ అడిగి చూడండి ఏమని చెప్తుంది అమ్మాయి ఏమని చందనా బ్రదర్స్ నుంచి వచ్చింది అలాగే ఓ అమ్మాయి ఉండే ఆ అమ్మాయి కొంచెం వేదాంతం జరిగింది నా దగ్గర శైలో సో ఇలా మెళ్ళలో చిన్న చైన్లు వేస్తుంది ఏ ఏ వందనా వందనా ఏ వందనా ఈ చైన్ ఎక్కడి నుంచి అని అడిగాడు ఏదైతే బంగారం నుంచి వచ్చి ఏం చెప్తున్నాను ఎలా ఉంది సమాధానం అర్థమైందండి ఇప్పుడు మీరు లోకంలో పౌరాణిక దృష్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నారనుకోండి ఈయన దేహత్యాగం చేసేదనుకోండి అందరూ దేహత్యాగం చేయాల్సిన వాళ్ళే కదా దేహత్యాగం చేస్తే ఎక్కడికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడు స్వగానికి వెళ్తాడు ఇంతటి పూర్వజన్మలో ఎక్కడి నుంచి వచ్చాడు పూర్వజన్మ ఏది అని అడుగుతాడు పూర్వజన్మ ఏది అని అడిగితే అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అని ఇది వీరికి కావాలి పూర్వజన్మ ఏది కావాలి నెక్స్ట్ జన్మ ఏది కావాలి తమిళనాడులో కొంతమంది షాప్స్ ఉంటాయి ఇక్కడ వాళ్ళ షాప్స్ తెలుసుకొని బోర్డు పెట్టు వాళ్ళ దగ్గర నాడీ గ్రంథము అని ఒక అది మీరు చూసి వాళ్ళే చూస్తారు అది టాటా జన్మంది వస్తుంది వాటెవర్ ఆ నాడీ గ్రంథంలో వీటి పూర్వజన్మో వాడు చెప్తాడు ఒక ఆయన వెళ్ళి అడిగాడు దాన్ని కొంత డబ్బు వది కట్టాల్సి ఉంటుంది డబ్బు వదిక ఏదో ప్రాసెస్ కొంత ప్రాసెస్ ఉండాలి అడగ్గానే చెప్తే అది ఏమి మీకు పెద్ద ఇంట్రెస్ట్ అవ్వాలి మిమ్మల్ని వెంటలో రెండు వెంటలో వెయిట్ చేయించాలి తిండి తిప్పలేకుండా అక్కడ పడి గుర్తు పెట్టాలి మీకు ఎవరో వెయ్యి రూపాయలు రెండు వేల కట్టించాలప్పుడు చెప్తాను ఒక వెళ్ళాడు ఈ కష్టం అంతా పడి పొద్దున్నే ఏడింటికి వెళ్ళాడు పని నేను ఇంటికి చెప్పాడు వీడి పూర్వజన్మే ఉంటాడు నువ్వు పూర్వజన్మలో గుర్రాని నేను చెప్పాడు చుట్టే కొద్ది గాడిగా జన్మలేదో ఒకంత సంతోషమే అక్కడికి అదే సంతోషం వీడు అది పట్టుకొచ్చారు అదిగో కాగితం కూడా పట్టుకొచ్చారు శ్లోకం పైగా అది నాకు చూపించారు నాడీ గ్రంథంలో ఇలా ఉందండి అంటే నేనున్నాను అది ఏ గ్రంథంలో ఉందో నేను అడగను కానీ తప్పుల తడకాయ అది దాంట్లో సంస్కృతం అంతా తప్పు వీటికి ఉన్న పెద్ద ఆశీర్వచనం ఏమిటంటే వీటికి సంస్కృతం కాబట్టి వాడు ఏది రాసి ఇచ్చినా చెల్లుబాటు అయిపోతుంది వాడు రాసిచ్చి వాడికి సంస్కృతం అసలే రాదు ఆ కాగితం తీసుకొచ్చి నా ముఖం పెడితే నేనన్నాను వాడికి సంస్కృతం రాదు నీకు సంస్కృతం రాదు అది సంస్కృత శ్లోకం అని నన్ను చెప్పమంటాం ఇప్పుడు నేను చెప్పడం ప్రారంభిస్తే నాకు సంస్కృతం రాదని నీకు భ్రమ కలిగిన కూడా కలగొచ్చాను అటు ఏం కాబట్టి వీడు గుర్రం జన్మ నుంచి మనిషి జన్మలోకి వచ్చాడు ఈ జన్మలోంచి ఎక్కడికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడు అయితే నరకానికి వెళ్తాడు అయితే వయా నరకం ద్వారా స్వర్గానికి వెళ్తాడు అయితే మయాస్పర్ధం నడకానికి వెళ్తారు అంటూ ఎవరో చెప్తారు చందనా బ్రదర్స్ నుంచి నెక్లెస్ వచ్చిందన్నట్టు నెక్లెస్ చందనా బ్రదర్స్ నుంచి రాదయ్యా నెక్లెస్ బంగారు నుంచి వస్తుంది కొంచెం డిమాండ్ హునా హైనా సో అదే విధంగా సకల ప్రాణులు ఎక్కడి నుంచి వస్తాయి అహమాదే ఇది దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టి కాదు పౌరాణిక దృష్టి వేరువేరుగా ఉంటుంది పౌరాణిక దృష్టి కూడా దార్శనిక దృష్టిగా ఉండాలి న్యాయంగా కానీ పురాణాలు అలాగా పిచ్చిగా విస్తరించి ఎవరికి వచ్చిన వాళ్ళు దాంతో రాసిపెట్టేసి దానికి ఒక వ్యవస్థ అనేది లేకుండా చేసి పారేసేది అది చాలా అల్లకల్లోలంగా ఆగ మార్గంగా ఉంటుంది అదేమీ అర్థమయ్యి సమాచారం కాదు కాబట్టి అది పక్కన పెట్టది దార్శనిక దృష్టి చెప్తున్నాను మీకు దార్శనిక దృష్టిని ఎందుకు చెప్పానంటే పౌరాణిక దృష్టితో కంపేర్ చేసి చెప్పినట్లయితే ఇవి గంటే స్థిరం కంపేర్ చేసి చెప్పాను మనం ఏదో ఒక దృష్టి మీద విరోధమే ఉండదు విరోధమే ఉంటుందండి అజ్ఞానం మీద విరోధం ఉండదు అజ్ఞానం మీద అజ్ఞానము అని తెలుసుకోవడమే విరోధమే ఉండదు తెలుసుకుంటే అయిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాడు ఈ ఊరి నుంచి వచ్చాడు ఆ ఊరికి వెళ్ళాడు ఈ లోకం నుంచి వచ్చాడు ఆ లోకానికి వెళ్ళాడు ఇదంతా కూడా ఉత్తి మాట చంద్రజోపనిషత్తులో ఆరోగ్య సత్వశ ప్రకరణంలో ఓ మాట ఉండదు సకల ప్రాణులు కూడా నిద్రపోయినప్పుడు కోసం మరణం మరణం అంటే దీర్ఘ నిద్ర అర్థం నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారు ఈశ్వరులోకి వెళ్తారు మీరు ఎక్కడైనా ఆలోచించారా నేను నిద్రపోతున్నాను మన తొమ్మిది కొడుకున్నాను నిద్రపోతున్నాననే కానీ నేను ఇప్పుడు ఈశ్వరులో కలిసిపోతాను అని మళ్ళీ నిద్రలేసుకొని నేను ఈశ్వరుడి నుంచి వచ్చాను ఆ ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఆ ఈశ్వరుడి నుంచి నేను బయటకు వచ్చాను ఎలా ఉందండి ఇది ఈ విషం ఎలా ఉందండి ఇది ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది స్కోల్ ఈ విషం అవుట్ ఆఫ్ ది స్కోల్ ఎమేజింగ్ విషం కాబట్టి సకల ప్రాణులు అవి ఈశ్వరుల నుంచి వస్తాయి కుక్కలు నక్కలు కోతులు మనుషులు ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు అందరూ సకల ప్రాణులు యక్షులు గంధర్వులు కిన్నరులు పౌరాణికలు ఇస్తుంది చాలా వీళ్ళందరూ కూడా పశువులు పక్షులు క్రిములు కీటకములు సకల ప్రాణులు ఆ నుంచి వస్తారు ఈశ్వరుడు ఎందే ఉంటాయి మళ్ళీ ఈశ్వరునిలో కలుస్తుంది సముద్రంలో తరంగాలు వలే తరంగాలు ఉన్నాయి కూడా సముద్రం నుంచి వస్తాయి ఎక్కడుంటాయి సముద్ర తరంగాలు సముద్రంలో ఉంటాయా బీచ్లో ఉంటాయా బీచ్లో ఉండవు సముద్రంలో ఉంటాయి భ్రమ బీచ్లో ఉంటాయని మనం భా బీచ్లో ఉండవు సముద్రంలో ఉంటాయి మళ్ళీ తరంగాలు ఎక్కడ కలిసిపోతాయి సముద్రంలో కలిసిపోతాయి ఒకటాడు ఈ తరంగం ఆ లోకం నుంచి వచ్చింది ఈ తరంగం ఈ లోకానికి వచ్చింది క్యా బాధ తరంగం లోకం నుంచి వస్తుందా లోకానికి వెళ్తుందా ఆ లోకం అంటే సముద్రమే లోకము ఇంకా వేరేమీ ఉండదు అదేవిధంగా మనందరము కూడా ది ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంది ఉంది ఉంది ఉనికి గురించి చెప్పాను కదా ఆ ఉనికి యొక్క మహాసముద్రం ఉంది ఉంది ఉంది ఉన్నాను ఉన్నాను ఉన్నాను ఉన్నాను అంతా ఉనికి జడములు కూడా ఉనికి పశుపక్షాదులు కూడా ఉనికియాయి ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆ ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో మనము కెరటముల వంటి వాళ్ళు ఓషన్ ఆఫ్ ఎగ్జిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ఓషన్ ఆఫ్ లైఫ్ అంతా ప్రాణశక్తి యొక్క విస్తీర్ణమైన సముద్రం ఆ సముద్రంలో నేనో బుడగా మీద బుడగా ఇంకో బుడగా ఇంకో బుడగా ఇంకో బుడగా ఓషన్ ఆఫ్ లైఫ్ ఓషన్ ఆఫ్ అవేర్నెస్ చైతన్యం సముద్రం ఆ సముద్రం మీరే అత్యుత్ అనే సముద్రంలోనే ఆకాశం ఎక్కడుంది చిత్తులు ఉండగలుగుతాం ఆకాశము ఎంత ముందు ఆకాశాన్ని భావన చేయండి ఆకాశము అబ్బా బ్రహ్మాండములంతరం వ్యాపించి ఉన్న ఆకాశము ఎక్కడ ఉంది ఆకాశం చిత్ నందు తెలివి తెలివి ఆ తెలివి ఎంత ఉంటుంది ఎంత ఉంటుందా సముద్రం చిత్తు మహాసముద్రం చైతన్య మహాసముద్రం ఈ మహాసముద్రంలోనే పంచభూతాలు దేవతలు బ్రహ్మాండాలు ఇది వైకుంఠలోకం కైలాసలోకం స్వర్గలోకం భూలోకం భూవర్ణలోకం ఇన్ని లోకాలు ఆ చైతన్య మహాసముద్రంలో భాషిస్తున్నాయి ఆ చైతన్య మహాసముద్రంలో నేను మొంకలు వేసుకున్నాను అక్కడి నుంచే కుట్టాను దానిలోనే నిలిచి ఉన్నాను దానిలోనే విలీనమవుతూ ఉంటాను అహమాదరి భూతానం మధ్య భూతానాం అంత ఏవచ భాష్యకారులు ఎస్మాత్ అహమేవా ఆవిర్భూత కారణం సకల ప్రాణులకు కారణము లేదు కారణము అంటే ఉపాదానం చపాతీకి రొ రొట్టెకు పిండి లాగా ఆభరణానికి బంగారంలాగా సో ఉపాదానం అది కారణం సినిమాకి కారణమేంటి సినిమా టూ త్రీ అవర్స్ సినిమా చూస్తారు దానికి కారణం ఏంటి కాంతి ప్రకాశం ప్రకాశం నిర్మాత లేకపోతే ఆ సినిమా సంస్థ వాళ్ళు ప్రకాశం ఇప్పుడు క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్లో దీపాలు ఆపోయాయి అనుకోండి ఇంత ఫిలిమే ఉంటుంది దీపం ఉంటే దీప కరెంటు అక్కడ కరెంటు పోకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు కరెంటు పోతే ఒకవేళ కరెంటు పోయిందనుకోండి ఒకసారి ప్రెసిడెంట్ బుష్ వైట్ హౌస్ లో చైనా ప్రెసిడెంట్ విజిట్కి వచ్చినప్పుడు మైక్ పని చేయలేదు మైక్ పనిచేయలేదు బుష్ పాపం చాలా సిగ్గుపడిపోయాడు ఎంత ఎంత వాళ్ళు దిగ్గు పనిచేయలేదు ఆఖరికి మైక్ లేకుండానే మాట్లాడేశాడు ఆయన చైనా ప్రెసిడెంట్ వెయిట్ చేశాడు టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇంకేమైనా జిమ్ ఏదో ఉంది పేరు ఆయన మైక్ లేకుండానే మాట్లాడారు మాట్లాడి మన ఏదో మన పైకి పని పని చేయకపోవడం ఎవరికైనా సహజం కదా అక్కడి నుంచి పెన్సిల్ వేనే ఏదో యూనివర్సిటీకి వెళ్ళి వైట్ హౌస్లో మైక్ పనిచేయలేదో ఉపన్యాసం అని చెప్పండి అలా చెప్పలేదు పనిచేయపడి ఎవరికైనా అవ్వచ్చు అలాగా ఒకసారికి మనం క్షమించేయాలి రెండు సార్లు మూడు సార్లు క్షమించక్కర్లేదు కానీ వన్ టైం యూ హో ఎక్స్క్యూజ్ కాబట్టి దీపాలు ఆగిపోయాయనుకోండి ఫిలిం ఫెస్టివల్లో ఫిలిమ్స్ అన్ని ఫిలిమ్స్ ఉన్నాయండి దీపాలు ఏమంటే ఏమి ఆ చైతన్యం ఆత్మ చైతన్యం సకల జగత్తు కూడా ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది అది కారణము అంటారు అది ఇది కారణము ఉపాధారణ రా మెటీరియల్ ద మసాలా అంటారు ద మసాలా ఆఫ్ ది సెంటైర్ యూనివర్స్ ఈజ్ ఆత్మాయుప్రలయశ్చ మధ్యము అంటే స్థితి అంటే నిలిచి ఉంట ఆ స్థితి అంతమయ్యేది ప్రళయం అంటే విలీనమొట మన వాళ్ళు ప్రళయం అంటే అంత మసి అయిపోయి గూడిదైపోయా నాశనం అయిపోయింది ముద్దైపోయేదో అనుకుంటారు అలాగే వచ్చింది ఆ సముద్రం నుంచి పుట్టింది అలా ప్రయాణం చేస్తూ చేస్తూ చేస్తూ కలిసిపోయింది సముద్రంలో కలిసిపోయి మనందరం సోమని వేస్తారు ఓ వేవు లాగా పుడతాడు వీడు పుట్టినప్పుడు వీడు వేవు అని కూడా అనుకుని తెలివితే వీడుకున్నాం వీడిని పెంచి పెద్ద చేస్తాను ఏడేళ్ళలో రెండేళ్లో పది ఏళ్ళలో వచ్చేపటికి వేవ్ అని అనుకున్నాను నేను ఒక వే అని అనుకుంటాను అనుకున్న ఏదో ఉద్యోగాలు చదువులు సంచరు గుర్తు చేసుకుని ఉద్యోగం సద్యోగం చేసి ఓ అమ్మాయి వివాహం ఆడి సంతానాన్ని పొంది వేవు వేవు వేవు ఈ వేవ్ ఏమవుతుంది ఇక్కడ పోగేసుకున్నవన్నీ ఇక్కడే విధులు వచ్చేసి కలిసి వస్తాయి దేంట్లో కలిసిపోతుంది ఈశ్వరులతో కలిసిపోతుంది అందుచేత ఎప్పుడు కూడా ఈశ్వరు నుంచి వచ్చాను ఈశ్వరులో ఏదో లోకల్ నుంచి వచ్చాను ఏ లోకాలకు పోతాను దారిలో ఏమి ఉంటాయో వెళ్ళగలుగుతానో వెళ్ళలేను అని అలా దగ్గట్టుకోకూడదు దారిలో నది ఒకటి ఉంటుందంటాడు ఒకటి ఒకటి ఇక్కడ వాళ్ళకట్ట ఎలా ఉంటుందా బోర్డు ఉంటుందంటే అవే ఉండవు అని అది ఒక సో అలా ఉండకూడదు మరి మా నాయనగారు ఈ మధ్యనే దేహత్యాగం చేస్తారు ఆయన స్వర్గానికి వెళ్ళేప్పుడు ఆ నదిని దాటారంటారా అంటే ఒకరు తెలివైన వాడే ఉంటాడు ఇంకా దాటలేదని చెప్తాడు అయితే వీరేవో గోచలో పడతారు వెళ్ళి వాడు బొట్లో వేసేస్తాడు నేనే చెప్తాడు ఒకప్పుడు సిన్సియర్ కూడా అజ్ఞానానికి సిన్సియరిటీ ఏమైంది ఎంత సిన్సియర్ అయినా అజ్ఞానమే అజ్ఞానమే కాబట్టి అలాగే పిచ్చి పెట్టుకోకూడదు ఇది దాశని యొక్క దృష్టి ఈశ్వరు నుంచి వచ్చాము ఇప్పుడు కూడా ఈశ్వరుని వెళ్ళే పద్మనాభ నగర్లో కాదు ఈశ్వరుని ఎందు పద్మనాభనగర్లో ఉన్నా ఈశ్వరుని ఎందు ఉన్నాము ఎక్కడ ఉన్నా ఈశ్వరుని ఉండే సుఖంగా ఉన్నప్పుడు ఈశ్వరుని వెళ్ళే ఉన్నాము దుఃఖముగా ఉన్నప్పుడు కూడా ఈశ్వరుని వెళ్ళే ఉన్నాము ఈశ్వరుణ్ణి విడిచి ఎక్కడైనా వేరే ఉండలేరు మీరు స్టే ఈశ్వర స్థితి మళ్ళీ కలిసిపోయేప్పుడు ఈశ్వరునిలోనే కలిసిపోతాము మంచి శ్లోకం ఉంది ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాం మరీ చర్మరు శశి మీకు రెండు ధ్యానాలు చెప్పారు చెప్పైంది ఈ వలస మీరు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మొదటి ధ్యానం ఏమిటి నిద్రలు వేసుకోనే చేయొచ్చు ప్రాతస్మరణి హృది సంస్కృదాత్మతత్వం అది ప్రాతస్మరణ ప్రాతస్మరణ మీరు తెలుసుకుని అది ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేయాలి ఫస్ట్ ప్రయారిటీ అది అది హృదయం వేసుకొనే చేస్తారు ఇక దేహయాత్ర నడుస్తూ రోజంతా సో సర్వము ఈ స్వృతుడే పురుగా మేఘము ఆ పశువులు ఆ పక్షులు చెట్లు చేపలు సమాజము విశాలమైన సమాజము భూమి వాయువు అంతరిక్షము అంతా కూడా వాసువ సర్వము ఎందుకంటే భూతానం ఆది మధ్య అంతం వాసుదేవ సర్వం అనార్థం ఆ వాక్యా ఆ విధంగా ధ్యానం చేయొచ్చు అది కూడా కష్టమే అదే అంత తేలికాల సో అది కూడా కొంచెం కష్టం అది కూడా ఇది ఇలాంటి సర్వమును ఈశ్వరునిగా సర్వమును ఆత్మగా ధ్యానం చేయటం భావన చేయటం చాలా ఆవశ్యకం అది ఆత్మజ్ఞానానికి సోపానము దాని విషయంలో ఏదైనా కొంత క్లేషం ఉన్నట్లయితే కొన్ని దృష్టాంతాలు వస్తున్నాయి ఆదిత్యానా మహం విష్ణు ఇది ఆదిత్య అంటే సూత్రుడు కాదు ఇది ఎందుకంటే మళ్ళీ పక్కనే ఉందిగా జ్యోతిషాం రవి రంసుమాన్ రవి అది సూర్యుడు కాబట్టి ఆదిత్య నా దగ్గరే సూర్యుడు సూర్యుడు అని పాఠం చెప్పేసుకుని వెళ్ళిపోయింది మొన్న పాఠాలకు వచ్చినప్పుడు జ్యోతిషాము అప్పుడు మళ్ళీ సూర్యుడు ఏమయ్యే పక్క పక్కన ఉండదు అలాగా ఈ విభూతి వేదో ఆ విభూతి వేదో అదితి అంటే అదితి యొక్క సంతానం అదితి దితి అదితి అని ఇద్దరున్నారు ఇది పురాణం కానీ పురాణంలో సింబాలిజం ఉంటుంది పురాణంలో కథలో సింబాలిజం చూడాలి మీరు సింబాలిజం చూడలేకపోతే ఆ కథకి విలువే ఉండదు కథ నేస్ ఒకప్పుడు మిస్లీడింగ్ గా కూడా ఉంటుంది కశ్యపుడు అని ఆయన ఆయనకిద్దరు భార్యలు అదితి దితి కశ్యపుడు అంటే ఎవరో తెలిసిన ఆ సాక్షి చైతన్యం కశ్యప ఎందుకని కశ్యప తిరగాయండి కశ్యప చూడండి ఎలా దాచిపెట్టాడు మా చిన్నప్పుడు కా భాష మాట్లాడేవారు కరాకమ్ము కమ్ముడు కరా కమ్ము కాడు కబాఖ కడు అంటాడు అంటే రావణుడు వచ్చాడు కూడా చూడడానికి అలాగే దాచిపెట్టడం వాళ్ళిద్దరు కాభాసు మాట్లాడుకుంటుంటే నాది ఇక్కడ ఏదో ఆదుర్దా ఏదో మాట్లాడకుంటా తెలియదు వాళ్ళు విధించి వెళ్ళేవాడికి ఒకటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి రా అంటే మేము చెప్పాం మేము అంతే దీనికి తెలియకూడదు కదా కాభాషలో మాట్లాడుకుంటున్నాం అది ఆ రకంగా సో ఆ రకంగా ఈ ఋషులు కూడా ఈ కాభాషలో మాట్లాడుకుంటారు కశ్యకహ అని ఉండాలి కదా తిరగేస్తుంది కశ్యపహ అంట వశి అని ఉండాలి హింస అని ఉండాలి స్నేహ అంటాడు కశ్య పశ్యక అని ఉండాలి కశ్యక అంటే పశ్యక అంటే ఎప్పుడూ సాక్షిగా చూస్తూ ఉంటాడు అంటే పరమాత్మ ఆ పరమాత్మకి ఆ పరమాత్మకి తోడుగా మనస్సు ఉంటుంది మనస్సు ఆత్మ ఆత్మకి ఉంటుందండి బుద్ధి బుద్ధి లేక మనస్సు అంతఃకరణము ఈ అంతఃకరణలోనే భేదభావన ఏకత్వ భావన అదితి అంటే అద్వైతము దితి అంటే ద్వైతము అదితి యొక్క కొడుకులు సంతానం అందరూ దేవతలు దితి యొక్క సంతానం ఎవరు దైత్యులు అంటే రాక్షసులు ఇది వేరు అది వేరు అది వేరు ఇది వేరు అని భిన్న భిన్నంగా ఉండేవాడు వాడు ఇది వేరుతో ఆగడు వీడు మిత్రుడు వీడు శత్రువు అనేది కూడా మొదలుపెట్టే ఈ కథ నేను చెప్తా మ పూర్ణం పూర్ణ